శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం మామిభగపాదశంకరంకరం ఉపద్రష్టానుమంత భక్త భోక్తమర పరమాత్మే చాప్యుక్తో దేహేస్పురుషపర అస్మిన్ దేహే పురుష పరహ ఈ మానవుడు అనగా రెండింటి యొక్క సమావేశం మేటర్ అండ్ స్పిరిట్ ప్రకృతి మరియు పురుష రెండింటి సమావేశం సో మేటర్ అంటే ద్రవ్య ప్రధానమైన దేహము ఇంద్రియముడు మనస్సు సూక్ష్ స్థూలమైన ద్రవ్యమైతే దేహము సూక్ష్మమైన ద్రవ్యమే ఇంద్రియములు మనస్సులు ఈ రెండు కలిస్తే రెండు మేట దేహము ఇంద్రియములు మనస్సు అది ప్రధానంగా మేటర్ ద్రవ్యము ఆ ద్రవ్యమునందు అదే ప్రకృతి ఎందు పురుషుడు అంటే చైతన్యము ప్రకాశిస్తూ ఉంటున్నాయి సో చాలాసార్లు అనుకున్నాము పర్వతము నది అదృష్టాంతం చెప్పుకోవడము పర్వతము యొక్క ప్రతిఫలనము నది ఎన్ను ప్రతిబింబం సో నది నది కదులుతూ ఉంటుంది ప్రతిబింబం కదలదు కదలినట్లు కనబడతా సో ప్రతిబింబం కదలదు వృధా అలా అనిపిస్తుంది మీకు వచ్చిన నీటి వెళ్ళు చంద్రుడు ప్రతిఫలిస్తే నీరు కదిలినప్పుడు చంద్రుడు కదిలినట్లు అనిపిస్తుంది చంద్రుడు కదలడు చంద్రుడి ప్రతిబింబము కదిలినట్లు అనిపిస్తు అనిపించగల కాబట్టి చంద్రుడు కదిలి ప్రసక్తి అలాగే పైన చూస్తే మేఘాలు కదులుతుంటే చంద్రుడు కదిలినట్లుగా అనిపిస్తుంది చంద్రుడు కదలడం మేఘాలు కదులుతూ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ప్రకృతి కదులుతూ ఉంటుంది కదులుతూ ఉంటుంది అయి ఉంటుంది ప్లస్ పురుషుడు స్థిరంగా ఉండడమే స్థిర వివరణ భూమి ఆకాశం భూమి ఆకాశంలో భూమి కదులుతూ ఉంటుంది ఆకాశం అలాగే ఇక్కడ దేహేంద్రియ మనస్సు చెలుస్తూ ఉంటాయి నేను చైతన్య స్వడో స్థిరంగా ఉంటాము ఇది మీరు పట్టుకోవాలి అందుకోసం ఎన్నిసార్లు చెప్పడం దాన్ని మీరు పట్టుకోవాలి సో తర్వాత ఈ రెండింటిలో ఈ ప్రకృతి అది రూపాన్ని రూపుగొడుతుంది దేహమేంద్రియ మనస్సు రూపంగా ఒక రూపాన్ని సంతరించుకుంటుంది మళ్ళీ ఆ రూపం కరిగితుంది పోకుండా కలిగిపోతూ ఉంటుంది సంత రూపం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కానీ ఆత్మ చైతన్యం ముందు రావడం ఉండదు పోవడం నిర్వికారముగా అలాగే ఉంటుంది కాబట్టి ప్రకృతి ఇది జీవంతముగా అనుభవానికి వస్తూ ఉంటుంది జీవంతం అంటే జీవించి ఉన్నదిగా వాస్తవంలో ప్రకృతి జడమది అది జీవించి ఉండడం ఏంటి కానీ ఏంటంటే ఆత్మ చైతన్య ప్రతిఫలనము వలన మాత్రమే అది మీకు జీవంతముగా అనుభవానికి వస్తూ ఉంటుంది ఇది ప్రకృతి పురుషుల యొక్క వివేకం ఆ వివేకంలో భాగంగానే ఆ పురుష తత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ పురుషుడికే పరమాత్మ అని పేరు పరమాత్మకి చా మీకు ఇంతకంటే అద్వైతానికి వేరే శ్లోకం ఉండదు ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఆ పురుషుడు పరమాత్మ పరమాత్మ అంటే వైకుంఠంలో ఉంటాడు కైలాసంలో ఉంటాడు అని అలా చెప్తారు అలా చెప్తా ద్వైత సందర్భంలో అలా చెప్తారు మరి ద్వైతం అంటే ఉంటుంది కదా సో వాస్తవానికి వైకుంఠం అంటే ఇదే ఈ ప్రకృతియే వైకుంఠం ఇక్కడ ఈ ప్రకృతి అని ఉండే సాత్వికతత్వ సాత్వికాంశానికి అలాగా శుద్ధమైన చిత్తానికే వైకుంఠం ఉంటుంది శుద్ధమైన హృదయమే వైకుంఠం దాంట్లో ప్రతిఫలిస్తూ ఉండేటువంటి ఆత్మచైతన్యమే పరమాత్మ ఇక్కడే ఉంటాడు పరమాత్మ సో అక్కడ ఉన్న దేవుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని అనుకున్న దేవుడు ఇక్కడ ఉన్నాడు అయితే పరమాత్మ అని కూడా పేరు పరమాత్మ అయితే చాప సో అక్కడ ఉన్నాం భాష్యం పరమాత్మా దేహాదీనా బుద్ధ్యంతానా ప్రత్యేగాత్మత్వైన కల్పితానా అవిద్యయా అవిద్య ముందు పెట్టుకోవాలి అవిద్యయ ప్రత్యేకాత్మత్వైన కల్పితానా అనే అదే అన్వయండి పరమ ఉపద్రష్టత్వాది లక్షణ ఆత్మ పరమాత్మ మహేశ్వర కూడా చెప్పాలి ఓకే పరమాత్మ అయితే చాకృప్త ఆత్మ ఆ పరమాత్మ అనడానికి హేతు ఏమిటో అయితే అదే ఆత్మ చైతన్యాన్ని మహేశ్వర అని కూడా అన్నాడు మహేశ్వర మహేశ్వరుడు అనుటకు హేతులేదు ఇప్పుడు మహేశ్వరుడు ఈశ్వర శబ్దానికి అర్థమవుతాయి కొన్నింటిపై ఆధిపత్యమును కలిగి ఉంట అది ఈశ్వర శబ్దానికి అర్థం ఆ శబ్దానికి మహా అనే విశేషణం పడేస్తే గొప్ప ఈశ్వరుడు అని ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీ ఆరోగ్యం మీ ఆరోగ్యము దానికి మీ ఆరోగ్యంపై ఆధిపత్యం ఎవరికి ఉంటుంది మీ ఆరోగ్యంపై ఎవరికి ఉంటుంది దేవుడికి ఉంటుందా గ్రహాలకుంటున్నా నక్షత్రాలకుంటుందా సూర్యుడికి ఉంటుందా మీకుంటుందా మీకు మీకే ఉంటుంది కాదండి ఆరోగ్యం భాస్కరాధిచ్చే సూర్యుడి నుంచి ఆరోగ్యాన్ని మనం పొందే ప్రయత్నం చేయాలి కోరుకోవాలి ఇంకా దాని అర్థం ఎక్కడ ఉదయం విషయం ముందు బయట నిలబడేవి సో చక్కగా సూర్య నమస్కారాలు చేయండి అని అభిప్రాయం అప్పుడు సూర్యుడు మీతో ఆరోగ్యాన్ని ఇస్తాడు అంటే కానీ మీ ఇంట్లో పడుకుని నిద్రపోతుంటే అప్పుడు ఇప్పుడు సూర్యుడు బొమ్మతో నిద్ర బొమ్మ దండం పెడితే ఆరోగ్యం ఇస్తాడని కాదు కాబట్టి సూర్యుడే ఇస్తాడు ఆరోగ్య కానీ అన్నం తింటే అట్టలు తీరుతుంది కానీ అన్నం తినేటువంటి ఆ అధిపత్యం ఎవరి చేతిలో ఉంటుంది మీ చేతిలో కాబట్టి ఇం చేతనే మహాత్ములు శ్రీకృష్ణుడితో మొదలుపెట్టారు శ్రీకృష్ణుడు ఏమన్నాడు ఆత్మ నాత్మానం ఉద్ధరేత్ నాత్మానం అవసాదయేత్ నిన్ను నీవు ఉద్ధరించుకో పైకి తెచ్చుకో నిన్ను నీవు క్రింద పడిపోకుండా చూసుకో అవసాదయ్యే తాను తనకు తాను క్రింద పడిపోయే పరిస్థితులు వస్తాయి అంటే ఇంకా నా వల్ల కాదు ఈ సంసారాన్ని ఏదో నా వల్ల కాదు ఈ ఈ వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొని నేను బ్రతికి బట్ట కట్టడం సంభవం కాదు అనే పరిస్థితులు వస్తాయి వచ్చినప్పుడు మీరేం చేయాల్సి ఉంటుంది ఆ దారి తెన్ని పెట్టుకో దూరుకుతుంది మీరు ఇంకా నా వల్ల కాదని పడిపోయారనుకోండి దారి ఉంటుంది అక్కడ కానీ ఉన్నా కూడా మీకు అది లబ్ధ్యం కాకుండా పోతుంది ఇప్పుడు నా వల్ల కాదు అని మీరు కనుక గివఅప్ అంటారు మీరు నా వల్ల కాదు అది విదిలిపెట్టేశారనుకోండి విడిపెట్టేసి అలా జడల్గా కూర్చున్నారనుకోండి కానీ సైకాలజీలో డిప్రెషన్ ఉందంట ఇంకా వాడు ఏం చేయరు డిప్రెషన్ మాత్రం నా దగ్గరికి వచ్చాడు డిప్రెషన్లో ఉన్నానంటే ఏం చేయమంటాను నేను సేలోస్ వర్గ్లో ఉంటాను నేను ఉన్న చోట్ల నుంచి షాప్ సైడ్లో ఉంది బ్యాక్ సైడ్ రోడ్డు బ్యాక్ రోడ్లు పెద్ద ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడైనా ఒక కారణంతో ఉండాలి అడవి ఇటు చె చె చెట్లు వాడదు ట్రాఫిక్ ఉండదు అలా స్టాప్ సైజ్ ఉంది అక్కడ వన్ అండ్ హాఫ్ మైల్స్ ఆ స్టాప్ సైడ్ నేను చాలాసార్లు వెళ్ళాను వెడికి వెళ్ళడం ఎక్సర్సైజ్ నేను చెప్పాను ఇప్పుడు ఆ స్టాప్ సైడ్ వెళ్ళి రా అని చెప్పే కాదు పదిహేను భోజనానికి కావాలి అంత టైం ఉందా పన్నెండుకి పెడతారు పన్నెండు వంద పెడతారు భోజనం ముందు స్టాప్ సైడ్కి వెళ్ళి రాను నేను మిమ్మల్ని సలహా అడగడానికి నేను సలహా వెళ్ళు షాప్ సైడ్కి వెళ్ళుదా సరే అని నిమ్మంగా వెళ్ళాము ముప్పుకుంటూ వెళ్ళా అలా కాదు పెళ్లివారిలాగా మగ పెళ్లివారిలాగా ఏమిటా నడక వేగంగా జాబ్ చేయి షాప్ సైడ్కి వెళ్ళదా అని చెప్పాడు దూ ఇట్ నవ్ అంటే మొత్తానికి నా మాట కాలం లేక షాప్ సైడ్కి వెళ్ళొచ్చాడు షాప్ సైన్కి వెళ్ళడానికి ముప్పో గంట ముప్పో గంట బట్టి నాకైతే ఇది కాదు డిప్రెషన్లో ఉన్నాను అన్నట్టు లేదా ఒక గంట బట్టి తీసుకొని వచ్చాడు మంచి రేట్ ఇచ్చి కూర్చో ఇప్పుడు ఎలా ఉన్నా డిప్రెషన్ అంటే బాగానే ఉందని పోయిందన్న He is allowed to. Do you believe him? Of course he has to do it again. Again, he doesn't have to be afraid of. He doesn't have to be afraid of. He doesn't have to be afraid of. So, if he has depression, he will get to the point of depression. Then you are in trouble. We will have to be a tablet and depression. Why are you afraid of depression? Is there to help మెడిసిన్ ఈజ్ డేర్ టు హెల్ప్ అస్ అది ఇంకా లాస్ట్ very first thing to do. థింగ్ టు కాబట్టి ఆత్మనాత్మానం బుద్ధరే నాత్మానం అవసాదయే కాబట్టి మహేశ్వరుడు నువ్వే ఈ ప్రకృతి ఈ దేహేంద్రియ సంఘాతమును శాసించేటువంటి గొప్ప రభుడము నువ్వే మహేశ్వర భర్త భర్త మహేశ్వర మహేశ్వరుడు నువ్వే నీ స్వరూపాన్ని నీకు తెలుసుకుంటే ఆ కైలాసంలో ఉండే మహేశ్వరుడు కూడా నీ రంకాలవుతాడు అలా ఉండో వాక్యం ఏదో గుర్తులేదు ఆత్మజ్ఞాని వెంటబడతాడు మహేష్ భూండే మహేశ్వర్ ఎలా ఎక్కడైనా ఆత్మజ్ఞానం ఉన్నాడా ఒకసారి చూద్దామని నాకు ముచ్చటగా ఉంది అని మహేశ్వరుడు ఎదురు చూస్తూ వెతుకుంటాడే ఆ మహేశ్వరుడు కాబట్టి ఇవే మహేశ్వరుడు ఇదే విషయాన్ని స్వామి వివేకానంద మహాత్ములు యు మోల్డ్ యువర్ డెస్టినీ అని యు టేక్ లైఫ్ ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్స్ అని ఈ విధంగా ఉత్సాహాన్ని మనిషిని ఒక కర్తవ్య పరాయజులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నాన్ని ఎంతోమంది మహాత్ములు చేసి ఉన్నారు ఇప్పుడు రాముడు రాముడు ఈనాటి వరకు మనం ఎందుకు కొడుకున్నాము ఆయన వ్యక్తి గడ్డు పరిస్థితుల్లోనైనా సరే తన యొక్క ఆత్మ బలాన్ని విడిచిపెట్టకుండా తన కర్తవ్యాన్ని విడిచిపెట్టకుండా అలా నిలబడి ఉన్నాడు కనుక తుఫాన్లో పర్వత శిఖరం ఇవ్వలే తుఫాన్లో బండరాయి ఇవ్వలే బండరాయి ఏమో ఉంటుంది తుఫాన్లో ఆ నిలబడి ఉంటేనే వాడు కాబట్టి యు ఆర్ ది మహేశ్వర యుహటు ఓన్లీ ట నువ్వు ఆల్రెడీ మహేశ్వరుడు అయి ఉన్నావు ఆ సత్యాన్ని నువ్వు గుర్తించ కథల్లో కూడా ఏమని చెప్తారంటే హనుమంతుడు జాంబవంతుడు అలాంటి కథ వడుతున్నారు కృష్టింహ కాండ చిగురు నొక్కుతుంది రామాయణంలో హైలీ సింబాలిక్ కూడా వీళ్ళు అందరూ కలిసి సమావేశం చేస్తారు వీళ్ళకి ఇన్ఫ్ వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది ఏ విటాయి ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ నుంచి వంద యోజనములో దూరము యోజనం అంటే ఏదో ఉంటుంది కౌంటు యోజనం అంటే ఏదో ఉంటుంది పురాణాన్ని మీరు పట్టుకోకూడదు పురాణం అంటే ఎనిమిది మైల్ అంట ఎనిమిది వందల మైల్ అంటే ఆస్ట్రేలియాలో పడుతుంది వేడి అలాగే పెట్టుకోకూడదు ఆస్ట్రేలియాలో లేకపోతే నార్ఫికోలో పడుతుంది శ్రీలంక కాబట్టి అక్కడ యోజనం ఏదో ఉంటుంది కౌంటు సో ఇప్పుడు కాబట్టి ఎనిమిది వంద యోజనములు దూరము వంద అనే మాట కొంచెం అనుకూలంగా ఉంది కవి శత యోజన విస్తీర్ణం అంటూ అలాగ వేశాడు కాబట్టి వంద యోజనముల దూరంలో సముద్రంలో ఒక ద్వీపము గలదు ఆ ద్వీపంలో సీతాదేవి ఉన్నది దిస్ ఈస్ ది ఇంటెలిజెన్స్ ఆవిడెక్కడో తెలియని సందర్భంలో అది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే తెలుసు కదా గూఢచారి సమాచారం ఇప్పుడు అక్కడికి చేరుకోవాలి ఎవరు వెళ్ళగలడు ఈజీ వెళ్ళడం కుదరదు గెలిచి వెళ్ళాలి కోతురికి గెలిచి వెళ్తాయా ఈజీ వెళ్తాయని కోతులు నడిచి వెళ్తాయి గెలిపి వెళ్తాయి కాబట్టి ఆ కపి లక్షణం అనేది వస్తుంది కనుక వీళ్ళు వానరులు సబ్ హ్యూమన్ స్పీషీస్ మోర్ లైక్ మోర్ హ్యూమన్స్ మోర్ లైక్ హ్యూమన్స్ బట్ లెస్ లైక్ మంచి అది వానరహ అంటే అర్థం అది నరోవా నరోవా వానరహ చూస్తే మనిషి ఎలా And they are probably more like human, subhuman, less like a monkey. Not like, less like a horse or a bull, less like a monkey. So, we'll, uh, we'll, vanarudu awukhiste ginti veldha ni kahu kishta. And they tell me, nadi ki veldha vano vate se, eevi ku veldha vano, vanarudu awukhiste, ginti veldha ni khani awukhiste. So that is what they were thinking. Who can take such a leap? అంటే ప్రతి వాళ్ళు ఏదో చెప్తారు ఎవరు వచ్చిందో వాళ్ళు చెప్తారు ఒక అంటే నేను ట్వంటీ యోజనాలు లీక్ చేయగలిగాను కానీ ఎక్కడ పడుతుంటే వెళ్ళి ట్వంటీ యోజనాలు లీక్ చేస్తే సముద్రంలో పడతాడు అలా మొదలవుతుంది అందరూ వింటూ నేను ముఫై అంటాడు ఇంకొకటి కాంపిటీషన్ ముఫై అన్నవాడు ఎక్కడ పడుతుంటే వెళ్ళి వాడు సముద్రంలోనే పడతాడు ఇంకొకటి నలభై అంటాడు వాడిపై నేను వీటికంటే గొప్ప ఫైవ్ దాదాపు నేను వాడికంటే గొప్ప సిక్స్టీ దట్టిస్తాను అంటే ఇంకొకళ్ళు లేచి వాడు సిక్స్టీయే వాడు వాడికి ఏం తెలుసు సిక్స్టీయే వెళ్తాడు నేనైతే సెవెంటీ వెళ్తానన్నాడు వీళ్ళందరూ వింటూ ఉంటారు ఇంకొకళ్ళు లేచి కూర్చోమంటారు సెవెంటీ అన్నవాడిని కూడా కూర్చోమంటాను ఇంకొకళ్ళు లేచి వాడు సెవెంటీ అని కూర్చోబెట్టాను నేను ఎయిటీ అన్నడు ఇంకొకళ్ళు లేదు నువ్వు కూడా కూర్చోండి మరొకళ్ళు అయితే ఎయిటీ ఏమిటండి నేను నైంటీ దాకా వెళ్ళిపోతాను అన్నాడు నువ్వు కూడా అప్పుడు ఇంకో అంగతుడు నేను వండా వెళ్ళగలను కానీ రాలేదని అన్నాడు నువ్వు కూడా కూర్చోండి ఎందుకు ఉపయోగం ఏంటి వెళ్ళి కావాలి కదా అయిపోయి నీకు ఎవరో మాట్లాడలేదు అందరూ నోరు ముచ్చు కూర్చున్నారు అప్పుడు ఈ అంబవంతుడు అన్నాడు ఏది హనుమంతుడేడు ఇక్కడ మూలెక్కడో కూర్చుని ఉన్నాడు మరి అతను ఏమైనా చెప్పాడు నెంబర్ ఏం చెప్పలేదు నీ రాగనే నేను హనుమంతుడి దగ్గరికి వెళతాడు వెళ్ళి హనుమాన్ బాగున్నావా అంటే నువ్వు జంపు అంటే నేను చేయగలను ఎస్ నాకు అలా అనిపించట్లేదు నీకు అలా అనిపించట్లేదు నువ్వు అనుకో ఒకసారి అనుకో నేను అనుకోవాలంటే కూడా నాకు అనిపించాలి కదా నీకు తెలీదు నీ పవర్ నీకు తెలియదు నీ శక్తి నువ్వు ఎడగవు నువ్వు అనంత శక్తి సంపన్నుడు నువ్వు మహేశ్వ అనుకో మరి మీరు చెప్తున్నారు కాబట్టి అనుకుంటా అనుకో ఒకసారి అనుకుని చూడు నేను చేయగలను అని అనుకుంటూ ఏమవుతుందో కళ్ళు మూసుకుని నేను ఈ సముద్రాన్ని లంఘించగలను అనేప్పటికే ఉప్పొంగిపోతాడు ఆ శక్తి ఉద్ధర ఆత్మ ఉద్ధరేది ఆత్మ ఆత్మానం ది ఎస్ట్ ఆఫ్ ది స్టోరీ యునో కాబట్టి ఓ మానవుడా నీవే మహేశ్వరుడవు సర్వమును శాసించేవాడము నీవే మహేశ్వరుడు అంటే ఓ పెద్ద పేరు పెట్టుకుని అక్కడ కూర్చున్నాడని కాదు ఈ ప్రకృతిని గొప్పగా శాసించేటువంటి ఆ ఆత్మచైతన్య స్వరూపుడము నీవే సో మహేశ్వర కాబట్టి మనిషి తన డెస్టినీని తానే నిర్ధారణ చేసుకోవాలి తానే నిర్మాణం చేసుకోవాలి ఈశ్వరుడికి సమర్పించుకుని తను తాను తన డెస్టినీని తానే నిర్మాణం చేసుకోవాలి అనేకములైన ఆటంకాలు వస్తాయి ఆటంకాలను ధైర్యంగా ఉత్సాహంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆటంకాలని ఎదుర్కొని బయటపడితేనే వాడు జీవితంలో పైకి ఆటంకాలంటే భయపడి వాడి జీవితంలో పైకి కూడా కాడు కనుక అటువంటి ఒక గొప్ప ఓవర్లాడ్షిప్ అంటారు ఈశ్వర అంటే ఓవర్లాడ్షిప్ సుప్రీం ఓవర్ లాడ్షిప్ మీ ఎందుకు కలదు మహేశ్వర భాష్యకారులు మహేశ్వర సర్వాత్మత్వాత్ స్వతంత్రవాత్ మహాన్ ఈశ్వర చహేశ్వర మహాన్య అసౌ ఈశ్వర సమాసౌ మహేశ్వర గొప్ప ఈశ్వరుడు మహచ్చంద్రానికి ఆ వస్తుంది ఆన్మహత సమానాధికరణ జాతీయయో అని సూత్రోహతం పాండ్యమహర్షిది కానీ బట్టి ఆ వస్తుంది మహాహత మహా ఈశ్వర గుణసంధి చేస్తే మహేశ్వర సో గొప్ప ఈశ్వరుడు ఏమిటి గొప్ప అంటే చూడండి ఈ ఆత్మ చైతన్యం ఏది కలదో అది కేవలము ఈ ఒక్క దేహానికి మాత్రమే పరిమితమై లేదు సకల దేహముల ఉండదు అది ఏ ఉన్నది ఇది ఎలాగంటే ఈ దీపాన్ని మాత్రమే వెలిగిస్తోంది ఎలక్ట్రిసిటీ అని మీరు అనుకోవద్దు ఇదే ఎలక్ట్రిసిటీ ఈ దీపంతో కూటగా ఈ హాల్లో ఉన్న దీపాలను అన్నింటిని అదే వెలిగిస్తుంది ఈ హాల్లోనే కాదు ఈ మహానగరంలో ఉండే దీపాలన్నింటినీ కూడా అదే వెలిగిస్తుంది అబ్బో అది గొప్పది దాన్ని మహా ఎలక్ట్రిసిటీ అనొచ్చు ఉడికే చిన్న దీపాన్ని వెలిగిస్తుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ అనుకోనక్కల్లా మహా ఎలక్ట్రిసిటీ అని అనొచ్చు ఎందుకంటే ఉడికే చూడడానికి స్థూలంగా చూసినట్లయితే ఒక్క రూపాన్ని వెలిగిస్తున్నట్టుగా అనిపించినా మీరు కొంచెం సూక్ష్మంగా చూడగలిగితే మహానగరంలోని దీపాలన్నింటినీ అదే వెలిగిస్తోంది అలాగే ఈ చైతన్యము ఆ ఎరుక ఎరివి అనేది కేవలము ఈ దేహానికి పరిమితమై ఉన్నది అని మీకు అలా అనిపిస్తుంది చూడడానికి అలా అనిపిస్తుంది మీకు ఏది ఏది తెలిస్తే అవి అన్నీ కూడా ఆ తెలివిందే తెలుస్తాయి తెలివి ఎందే అంతర్గతమవుతాయి సినిమా తెర మీద ఓ పశువులనుకోండి అది దేని ప్రకాశిస్తుంది ఆ ప్రకాశం ఒక కొండ ఉందనుకోండి అది వేని ఉంది ప్రకాశిస్తుంది అది ఆ ప్రకాశం నుండి ప్రకాశిస్తుంది ఈ మధ్య నేను ఎక్కడో సైంటిఫిక్ రిపోర్ట్లో ఎక్కడో చదివాడు బ్లాక్ హోల్ అనేది ఎలా బ్లాక్ హోల్ అని ఉంది బ్లాక్ హోల్ అని దట్ క్లస్టర్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉంటాయి గెలా నీకీవే గెలాక్సీ అంటే నక్షత్ర మండలము వాటి మధ్యలో ఒక బ్లాక్ హోల్ అని అవుతుంటుంది ఇన్ఫినిట్ గ్రావిటీతో లైట్ కూడా దాంట్లోకి వెళితే ఇంక బయటికి రాదు అంతటి గ్రావిటీ తోటి బ్లాక్ హోల్ అని అనుకుంటుంది బ్లాక్ హోల్ని ఎదమిగా చిత్రించడం కుదరదు దాన్ని ఎలా చిత్రిస్తారు దాన్ని చూడడానికి కుదరదు దాని నుంచి ప్రకాశమే బయటికి రాదు ఇంకా దాన్ని కళ్ళుతో చూడడము చిత్రించడము కుదరదు అయినా కూడా ఒక మ్యాథమెటిషియన్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అదే మ్యాథమెటిక్స్ అంటే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ సిమిలర్గా ఉంటాయి ఆ ప్రొఫెసర్ ఒకతను ఆ గ్లాస్ బ్లాక్ హోల్కి ఒక రూపాన్ని కొంత అప్పీలుగా ఒక రూపానుబంధాన్ని క్రియేట్ చేసి ఇచ్చాడు అని అక్కడ ఒక కాబట్టి ఇప్పుడు బ్లాక్హోల్ని కూడా వ్యాపించినటువంటిది ఏది తెలివి ఇక్కడ కూర్చుని మీరు ఆ సూర్యుడికి దండం పెట్టారనుకోండి ఇప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు స్థూలంగా చూసినట్లయితే అంటే ఆ తెలివి యొక్క వ్యాప్తి ఎటువంటిది అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీకు నా నా ఎఫర్ట్ మీకు దాని రక్షణార్థమైంది ఆ తెలుగు దేహానికి పరిమితమై ఉందనుకోగా బాబు అది మహా ఈశ్వర అది సర్వమును తన ఎందే కలిగి ఉన్నది అని సర్వాత్మత్వాత అన్నారు కదా దాన్ని చెప్తున్నా మీరు ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి సూర్యుడికి దండం పెడుతున్నారనుకోండి ఉదయించే సూర్యుడికి స్థూలంగా చూసినట్లయితే ఇక్కడి నుంచి ఉదయించే సూర్యుడు ఎనిమిది నిమిషముల కాంతి వేగము దూరంలో ఉన్నాడు అంటే కాంతి కిరణములకు ఎనిమిది నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణం చేయడుగుతాయో అంటే కాంతి కిరణములు సెకండ్కి మూడు ఇంటూ త్రీ పవర్ మూడు ఇంటూ టెన్ పవర్ టెన్ కిలోమీటర్స్ ప్రయాణం చేస్తాయి త్రీ ఇంటూ టెన్ కిలోమీటర్స్ పెర్ సెకండ్ అంత వేగంతో అవి ఎనిమిది నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణం అంటే ఎనిమిది ఇంటూ అరవై ఇంటూ మూడు కిలోమీటర్స్ దూరంలో ఉన్న చూన్యుడు మీరు ఇక్కడ నుంచి రెండబెడుతున్న చూడ్లు మీరు స్థూలంగా చూస్తే ఏమని చెప్పాలి అంత దూరంలో కోట్ల కోట్ల మైళ్ళ దూరంలో సూర్యుడు ఉన్నాడు అని కొంచెం సూక్ష్మంగా నేను చూడండి మీరు సూర్యుడిని చూస్తున్నప్పుడు మీ మీ ఉన్నాడు సూర్యుడు అవునా కదా చెప్పండి మీ కంట్లో ఉన్నాడు మీ చూపులో ఉన్నాడు ఇంతటి సూర్యుడు మీ చూపులో ఉన్నాడు మీ చూపు మీ తెలివిలో ఉన్నది చూపంటే జ్ఞానమేగా కాబట్టి మీ ఎరుక ఎందు నీ చూపు సూర్యుడు వచ్చి మీ చూపులో వచ్చి కూర్చున్నాడు మీ చూపులో అంతర్గతం కాకుండా మీరు సూర్యుని చూస్తున్నాను అని అనగలరా అనగా దీంట్లో ఉన్న విడ్డూరం ఏమిటంటే మీ చూపు సూర్యుడు మీ చూపులో అంతర్గతం అవుతాడు అదొక విడ్డూరం ఇంకో విడ్డూరం ఉన్నది మీకేం విడ్డూరం అనిపించట్లేదా అనిపిస్తుంది ఆ ఏమైనా అనిపిస్తుందా అంటే మీరు మహేశ్వరులు అయిపోయారనమాట దానికి అర్థం సో ఇంకో విద్ దూరం ఉంది ఆ విద్ దూరం ఏంటంటే చిన్న నలక కంట్లో పడితే కన్ను వాచి ఇంత మొత్తం జగత్తంతా కూడా మీకు కనపడకుండగా పోతుంది అంటే మీ తెలివి యొక్క వ్యాప్తిని కన్నులో చిన్న నలక కూడా ఆపివేయదన్నది అది ఇంకో విద్ధూరం ఆ నలక లేకుండా నార్మల్గా ఉన్న పరిస్థితిలో మీ తెలివి సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలను గెలాక్సీలను బ్లాక్ హోల్స్ను కూడా తన ఎందు ప్రకాశింపజేయగలదు మీకున్న తెలివి యొక్క మహిమను మీరు తెలుసుకోనగలేము మీరు ఏం చేస్తారంటే ఆ తెలివిని ఈ దేహానికి ముడిపెడతారు దానివల్ల ఈ దుఃఖం ఈ పరిచ్ఛ భావము అల్పత్వము వచ్చింది మీకున్న తెలివిని మీరు దేహానికి ముడిపెట్టడం మానేయరు సకల జగత్తు కూడా తెలివి ఉందే ప్రకాశిస్తోందనుకోండి అప్పుడు మహేశ్వరుడు ఎవరవుతారు మీరే అవుతారు కాబట్టి మహేశ్వర సర్వాత్మ అయ్యి ఉండడం చేతనే దానికి మహత్వము మహాన్నమే విశేషణం చేశారు తర్వాత స్వతంత్రత్వాచ్ఛ్యా ప్రకృతి పురుషుడు అంటే ద్రవ్యము మ్యాటర్ అండ్ స్పిరిట్ ప్రకృతి పురుషుడిపై ఆధారితం ఉంటుంది పురుషుడు ప్రకృతిపై పడి ఉండదు ఇప్పుడు నీడ మనిషి ఒక ఆబ్జెక్ట్ ఓ వస్తువు దాన్ని నీడ ఉన్నప్పుడు వస్తువు నీడపై ఆధారపడి ఉండదు కానీ నీడ మాత్రం వస్తువుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి నీడ అస్వతంత్రము అంటే వస్తుతంత్రము వస్తువు స్వతంత్రము కదా కాబట్టి ఈ ఈ సన్నివేశంలో ఈ సమావేశం సమావేశం అంటే రెండు తోటికి చేరితే దాన్ని సమావేశము సన్నివేశము అంటారు ఈ సమావేశము నందు అంటే ప్రకృతి పురుషుల యొక్క ఈ సమావేశము నందు ప్రకృతి జడము అస్వతంత్రము దృశ్యము ప్రకాశ్యము సరే పురుషుడు అనగా చైతన్యము ఎరుక అది స్వతంత్రము ద్రష్ట దృక్స్వరూపము పరమును ప్రకాశింపజేయనిది స్వయం ప్రకాశము కూడా ఇన్ని కారణముల చేత ఆ పురుషతత్వానికి మహాన్ అనే విశేషణం వేశారు ఆ కారణంగా మహాన్ అయినది తర్వాత ప్రకృతిని శాసిస్తూ ఉండేటువంటిది కనుక దానికి అనే నామధేయం అనే అనే విశేషణం ఎంతయూ సొగసుగా ఉన్నది తర్వాత పరమాత్మకి పరమాత్మేకి చాకృప్త ఈ నీ అందున్న అదియే మహేశ్వరుడు దానికే పరమాత్మ అని కూడా పేరు గలదు దాన్నే పరమాత్మ అంట దాన్నే ఆత్మ అంటారు దాన్నే పరమాత్మ అని కూడా అంటారు కాబట్టి నెయ్యి నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి తేడా ఏముందండి రెండింటికి తేడా ఏముందండి నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి తేనె శుద్ధమైన తేనె ఏమిటి తేడా అంటే తేనె పేరుతో బెల్లం పానకం అమ్మినప్పుడు అసలైన తేనెని శుద్ధమైన తేనె అని ఆలోచిస్తూ ఉంది సపోజ్ ఒక ఊళ్ళో బెల్లం పానం అమ్మరు వాళ్ళు తేనే అమ్ముతారు ఇంకేమీ అమ్మరు కల్తీ ఉండదు అప్పుడు వాళ్ళు ఏమంటారు ఇది తేనే తప్ప శుద్ధమైన తేనే అని అనుకో అలా అనుకో ఇంకే అంటారు ఇక్కడ మనకి కల్తీ చేసిన సందర్భంలో అది కల్తీదండి మాది శుద్ధమైనదండి అని చెప్పాల్సి ఉంది అలాగే ఆత్మ అంటే సరిపడుతుంది కానీ ఆత్మని దేహాదులతో వీడు కల్తీ చేస్తున్నాడు కనుక పరమాత్మ అనల్సి వచ్చింది లేకపోతే ఆత్మ అంటే చాలా సో పరమాత్మేది చేస్తా సో దేహాదులతో కల్తీ ఎందుకు చేస్తున్నాడు దేహా కల్తీ చేయడం అంటే ఏమిటి బలంపానకాన్ని తేనె అన్నట్టు బెల్లం పానకాన్ని తేనొచ్చా అనకూడదు బెల్లం పాలకము అని తేనె అంటే ఏమవుతుంది భ్రమలో పడుకుంటారు ఆ దళంపారులో పుచ్చుకుంటూ ఉన్నాం త్రిదోషారిని ఏమీ ఉంటే దాని మీద వివరణ పెట్టుకుంటూ ఉన్నాం వీడు రోగం పోయి కలిసి ఉంటుంది ఈ బెదంపారు కానీ మాత్రం స్వీకరిస్తూ ఉంటాడు దాని నిండా ఉంటాయి కాబట్టి ఎంత నష్టంలో పడతాడో చూడండి ఎంత నష్టంలో పడ్డాడో చూడండి అసలైన మందులు వేసుకోవడం మానేసి తేనె ఆస్వాదిస్తూ ఉంటాడు బెల్లం బారటం ఆస్వాదిస్తూ పోతుంటాడు ఏం చేస్తున్నాడు అంటే తేను పుచ్చుకుంటున్నాను ఎందుకుగా తేని పుచ్చుకుంటున్నాడు అంటే త్రి దోషహారని మూడు దోషాలు పోగొట్టింది ముందర ఎన్ని దోషాలు ఊడా అయితే ఇంకేం ఊడే దోషాలు ఆ ఊడింటినీ తేను పోగొట్టేస్తుంది నేను తేను పుచ్చుకుంటున్నాను అది బెల్లం బారేనైతే పొరవాలి మన బతుకు అలా ఇప్పుడు దేహము ఇంద్రియములు మనస్సు ఇవి ఆత్మ కాదు అనాత్మ అవి ప్రకృతి కానీ అజ్ఞానం చేత వాటినే ఆత్మాను కొనున్నారు అదే అంటారు ఆయన అన్నాము పరమాత్మ అన్నాము ఆల్రెడీ అన్నాము పరమాత్మ అంటే అర్థం ఏంటంటే అవిద్యయా కల్పితానా దేహాదీనా బుద్ధ్యంతా ప్రత్యేక ఆత్మైన అలా కాదు ప్రత్యేగాత్మకైన కల్పితానం దేహాదీనా బుద్ధ్యంతా పరమ పరమహ అంటే సుపీరియర్ గొప్పది వేటికే వేటికి గొప్పది వేటికి గొప్పది షష్ఠి వేటి కంటే గొప్పది పంచమి ఒకటే అర్థం అలా తీసుకోండి వేటికంటే గొప్పది అంటే చూడండి దేహంతో మొదలు పెట్టండి దేహము కంటే గొప్పది ఎందుకండి ఎందుకో అయితే చెప్తాను చూడగా దేహము ఆత్మ కాదు అవన్నీ మేము దేహమే ఆత్మ అనుకుంటున్నాం అదే మరి అజ్ఞానము ఉంటాయి అజ్ఞానము చేత దేహమే ఆత్మ అని కల్పించి కూర్చోవడము ఇది ఇది నేను దేహము కాదు అని మీరు బాగా అనుభవానికి తెచ్చుకోవాలి దానికి ఉపాయం ఏమిటంటే జాగ్రత్త అవస్థయంలో నేనే దేహం అని అనిపిస్తున్నమాట వాస్తవము కానీ స్వప్నంలో ఈ దేహం ఉండదు ఇంకో దేహం అప్పుడు ఈ దేహాన్ని నేను అనుకోడు ఇంకో దేహాన్ని నేను అనుకుంటాడు ఎందుకంటే స్వప్నంలో వీడికి మనుష్య దేహమే రావాలని ఊలేం లేదు ఒకప్పుడు స్వప్నంలో వీడు గుర్రమై పరిగెత్తుతో ఉంటాడు అప్పుడు గుర్రము దేహము తనను అనుకుంటాడు అది ఈ అనుభవం ఉంటుంది నిద్రలేస్తాడు ఇప్పుడు తాను మనుష్యదేహమా గుర్రం దేహమా అంటే ఏమని నేను గుర్రం కాదు అని మనుషుని అనుకుంటాడు కాబట్టి నేను స్వప్న దృష్టాంతాన్ని పరిశీలిస్తే ఒక సంగతి ఒక సంగతి స్పష్టమవుతుంది స్వప్నంలో ఏది నే నేను అనుకున్నానో అది నేను కాదు మరి స్వప్నంలో అయినట్టుగానే అంటే ఏ నేను అనుకుంటున్నానో ఆ దేహము నేను కాకపోయేందుకు చక్కటి అవకాశము కలదు అటువంటి దృష్టాంతం మీకు స్వప్న దృష్టాంతం స్వప్నము మనకి అనేక సంగతులను నేర్పుతూ ఉంటుంది మనం నేర్చుకుంటే ఉపనిషత్తుల నిండా ఇదే విచారం స్వప్నంతో మొదలుపెట్టి ఇంకా విచారం చేసి చేసి చేసి నేను ఈ స్వప్న విధానం నాకు జ్ఞానం నుంచి చేస్తున్నాను ఎప్పుడంటే నా అభిప్రాయం గత నుంచి స్వప్న విధానమే చేస్తున్నా దాని నుంచి నేర్చుకోవాల్సిన అన్ని విషయాలు ఉంటాయి సో అవ అవీ తెలుసుకోకుండా స్వప్నం వచ్చింది దాంట్లో ఇది కనపడింది అది కనపడింది ఇది ఏ ఏమవుతుందని వీడు ఇంకా ఏవేవో దాని చుట్టూ ఇంకేవో కలుపుకునేందుకు ప్రయత్నం చేస్తాడు ఏవో ఉంటుంది అలాగా కానీ స్వప్నం నుంచి నేర్చుకో దగ్గర ఏమిటంటే ఏ దేహమే లేదని అనుకున్నది అది తప్పని ప్రూవ్ అయిపోయింది స్వప్న ప్రశ్న ఇంకొంచెం ముందుకు వెళ్ళి సుశుక్తిలోకి వెళ్తే సుశుక్తి అన్ను నేనున్నాను తప్ప ఏ దేహము లేదు అంటే అర్థమేంటి దేహము లేకున్నా నేనున్నా దేహమున్నప్పుడు ఉన్నా దేహం లేనప్పుడు కూడా ఉన్నాం అంటే నేను దేహము కంటే పరమహ దేహము కంటే పైవాడను గొప్పవాడను అలా చూసుకోవాలి నేను నిద్రపోయాను ఇప్పుడే నిద్రలే తెలివి వచ్చింది నిద్ర లేచాను నిద్రలో నాకు దేహ సంబంధం ఉన్నదా లేదు మరి ఇప్పుడు దేహ సంబంధం ఉంటుందా నేను ఉంటు ఉంటుందని తెలివి తక్కువ చేత ఉంటుందనుకుంటే ఉండాలి తప్ప తెలివిలో ఉన్నట్లయితే నాకు దేహ సంబంధము లేదు దానివల్ల దేహానికి ఏమన్నా నష్టమా ఏమీ నష్టం లేదు చిలకళ ఉంటుంది దేహం మీరు దేహాభిమానాన్ని ప్రక్కన పెట్టుకుని దానికి కావలసిన ఆకలికి అన్నము రోగానికి మందు అనే ఓ ప్రిన్సిపుల్ పెట్టుకుని దానికి ఆకలి వేసినప్పుడు యోగ్యమైన విధంగా దేహానికి హాని చెయ్యకుండా దానికి పుష్టినిచ్చేటువంటి ఆహారాన్ని స్వీకరించుట రోగం వచ్చినప్పుడు ఈ రోగానికి ఏది మందు అని తెలుసుకుని మీరు ఆ మందులు బాగుంటారు ఈ రెండు పనులు మేము చేస్తే దేహం మేము మనం ఏమీ ఇబ్బంది పెట్టండి దాని దారిలో అది పోతూ ఎప్పుడో పడుతూ ఇదే కాబట్టి దేహము అటువంటి వివేకమును మనం కలిగి ఉండాలి ఆ వివేకం లేకపోతే ఉంటుంది అజ్ఞానం చేత అదే ఆత్మగా మనకు కనబడుతూ ఉంటుంది బెల్లం చూసి తేనె అనుకున్నట్టుగా వీడు దేహాన్ని చూసి ఆత్మ అనుకుంటారు అప్పుడు వాటికి పాఠం చెప్పేప్పుడు అసలైన ఆత్మ శుద్ధమైన ఆత్మ గొప్ప ఆత్మ పరమ ఆత్మ అన్న విశేషణాన్ని వేయాల్సిస్తోంది స్వచ్ఛమైన నెయ్యి అన్నట్టుగా కాబట్టి దానికే ఆత్మకే పరమాత్మ అని మొత్తం ద్వైత సిద్ధాంతాలన్నీ కూడా ఆత్మకంటే పరమాత్మ భిన్నము అని ప్రవర్తిల్తూ ఉంటాయి వాళ్ళు ఈ శ్లోకం దగ్గర ఎలా ఏమని చెప్పగలుగుతారు పరమాత్మేకి చాకృప్త అనుకుంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు అనడానికి మీకు అసలు ఆ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది కానీ వస్తుంది ఎందుకంటే అజ్ఞానం యొక్క బలమాత్తిది దేహము తర్వాత దేహంతో మొదలుపెట్టండి ఇంకా ముందుకు వెళ్ళండి కర్మేంద్రియములు కర్మేంద్రియములు అంటే చేతులు వాళ్ళు మొదలైనది సో అవి కూడా నేను అని చలామణిలో ఉన్నాయి అజ్ఞానం కదా అవి కూడా అనాత్మయే ఇంకోటి ముందు కూడా వేయండి జ్ఞానేంద్రియముడు అది కూడా అనాత్మయే కన్ను నేనా చూపు నేనా చూపు వెనకాల ఉండి చూపును తెలుసుకునే వాడము నేనా చూపును తెలియని వాడము నేను చూపుకి కాదు చూపుకి చూపు అంటే కన్ను తెరిచినప్పుడు కన్ను చూస్తుంది నాకు తెలుస్తూ కన్ను మూసినప్పుడు కన్ను చూడడం మానేసింది కూడా నాకు తెలుస్తూ కాబట్టి నేను చూపుకి చూపును వినికిడికి వినికిడిని ఇప్పుడు పెద్ద వయసు వచ్చాక చెవుడు వచ్చిందనుకోండి అదే మొన్న బాగా వినపడేదండి ఇప్పుడు ఇంకెవరేం వినపడడం మానేసిందనుక అంటే వీడు వినికిడవుతాడా వినికిడికి వినికిడవుతాడా అని వినికిడికి వినికిడవుతాడు కాబట్టి ఈ జ్ఞానేంద్రియముల కంటే నేను పార మహా మనస్సు ఏమన్నా మనస్సు మీ మనస్సు మీకు తెలుస్తూ ఉంటుంది మనస్సు ఎప్పుడు తెలుస్తూనే ఉంటుందిగా ఈ మనస్సు అది ఒక స్థిరంగా ఉండకపోవడం దాని లక్షణం చంచలం హి మన పార్థ శ్రీకృష్ణుడు అన్నాడు అనమాట అర్జునుడు ఎలాగ అంటాడు అర్జునుడు అంటే గొప్ప ఉందండి మనస్సు చంచలము అని అర్జునుడు అంటే పెద్ద విదూరం ఏంటి శ్రీకృష్ణుడు అన్నాడు చంచలం హి మన పార్థ హే అర్జున నిజమేరు నిజమేరా మనస్సు అలాగే చంచలంగా అలా కదులుతూ ఉంటుంది ఎప్పుడో దాన్ని విని వెనబెట్టుకోకని చెప్పాడు కాబట్టి మనకు తెలుస్తూ ఉంటుంది అది ఎప్పుడూ కదులుతూ కాబట్టి కదులతో ఉంటే తెలుస్తూ ఉంది కనుక ఆ తెలివి నేను కాదు తప్ప ఆ కదిలే మనస్సు నేను కాదు బుద్ధి బుద్ధి అంటే జ్ఞానం పాడిత్యం ఒక సంబంధించిన పాడిత్యం ఏవో ఉంటాయి బుద్ధి మీరు ఏదైనా పెట్టుకుంటే ఇప్పుడు సంచిలో ఏమైనా ఉందా అంటే ఉంటుంది సంచీలో ఇప్పుడు పరుసలో ఏమైనా ఉందా అంటే వీళ్ళు చెప్ప కాగితం పెడితే కాగితం ముక్కలే ఉంటాయి సపోజ్ ఒక వంద కాగితం పెట్టారు అండి కొన్ని పర్సులు అది ఉంటుంది ఐదు వందల కాగితం పెట్టారు అదే ఉంటుంది పది కాగితాలు పెట్టారు కొన్ని పచ్చ కాయికాలు అవి ఉంటాయి ఏం పెడితే అవి ఉంటాయి అలాగే బుజ్జు కూడా సంచి వంటిది బుల్లి సంచి సంచి వంటిది అది సాగుతుంది సంచిలు కొన్ని ఇలా సాగుతాయి ఇప్పుడు పూర్వం వచ్చి ఇలాగ అల్లిక నేత కింద ఉండేది వల వల్ల కింద బుల్లి సంచి ఇలా దాన్ని చుట్టబెడితే ఇలా చేతిలో కానీ విడదీస్తే ఐదు ఇన్ని కూరగాయలు అడ్డం వేసుకుని ఇంటికి తీసుకురావచ్చు ఎప్పుడో చూసారో అటువంటి సంఖ్య ఈ బుద్ధి అని అటు దాంట్లో మీరు చాలా పెట్టచ్చు కానీ ఇప్పటికే చాలా పెట్టూడు పెట్టినంత అడ్డ ఇంకా అంత పెట్టచ్చు మీకేమో ఒప్పుకుంటే కాదు మీరు రిటైర్ అయిపోయి మీరు రిటైర్ దేహం రిటైర్ అవుతుంది బుద్ధి రిటైర్ అవ్వదు మీరు దాన్ని ఇంకా మానేసేమంటే అది అది పడుకుంటే సరిపోతుంది దాంతో ఈ బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ కూడా ఫైట్ చేయటం మానేస్తాయి మీరు అలాంటి పొరపాటు చేయకూడదు నేనేం చేయాలంటే ఆఖరి శ్వాస వరకు మంచి ఛాలెంజింగ్ ఒక పుస్తకాన్నో వ్యాసాన్నో నేను చొలుపుతూనే ఉంటాను అలా పెట్టుకోవాలి ఏవో కళాతోకా లేని కథలు కాదు మంచి స్ఫూర్తిదాయకమైన కథలు చదివినా కూడా బాగానే ఉంటుంది అది కూడా చదవచ్చు అలా చదివినా బాగా శ్రీపాళ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి లాంటి వారి కథలు చదివినా కూడా వివేకం మనకు ఉద్బుద్ధం మంచి వివేకం మనిషి యొక్క బుద్ధికి పదును పెట్టే చదువు మీరు చదువుతో ఉండాలి బుద్ధిని అలా బలంగా పెట్టుకోవాలి శరీరానికి పుష్టికరమైన ఆహారం ఇచ్చినట్టుగా బుద్ధికి కూడా మెదడుకు మేత అని విన్నారు ఎప్పుడైనా కూడా మంచి ఛాలెంజ్ని మేత వేస్తూ ఉండాలి ఛాలెంజింగ్గా వెయ్యాలి అంతేకాని అలా టీవీ ప్లేస్ చూస్తూ కూర్చోవడం కాదు టీవీ కేసు చూస్తూ కూర్చుంటే మిమ్మల్ని ఎదుర్కొన్నటువంటి శక్తి అంతా కూడా చచ్చిపోతుంది టీవీకి ఇడియట్ బాక్స్ అని పేరు అంటే ఏం చేస్తుందంటే బుద్ధికి ఆలోచించేటువంటి సామర్థ్యం లేకుండా చేసేస్తుంది అస్తమానం అలా టీవీ క్లేస్ చూస్తూ ఉంటారనుకోండి రెండు వందల డెబ్భై ఎపిసోడ్ రెండు వందల కదా ఏమిటి అసలు విషయం ఏమైనా సారవ చెప్పాలంటే నాకు తెలియదండి అన్నీ చూసి ఉంటాయి తర్వాత ఆ ఎపిసోడ్ అయినా ఉంటాయి అంటే మీరు నాలుగైదు చూడకపోయినా కూడా నడుస్తూ ఉంటుంది ఇప్పుడు బహు ఉంటుంది ఏదో చేస్తుంది బహు అంటే కోడలు ఏదో చేస్తూ ఉంటుంది ఎపిసోడ్ బహు ఏదో చేస్తుంది దానికోసం ఏముంది ఈ ఖాతలు ఈ సంవత్సర యాత్ర దాంట్లో అలా పోతూ ఉంటుంది మీడ చూస్తూ ఉంటాడు దాంట్లో తెలుసుకోవాల్సిందేమి ఉండదు మీ బుద్ధికి ఛాలెంజ్ ఇచ్చేసిదేమో సవాలు ఇచ్చినేమి ఉండదు బుద్ధితో ఆలోచించాల్సిందేమి ఉండదు అలా మత్తుగా కూర్చుని బాగా కృష్ణ ఒక అరడ ఇల్ని తినేసి ఒక తల్లిడు కాఫీ తాగేసి అలా నూట ఎపిసోడ్ అలా చూస్తూ కూర్చోవడం దేహ సోఫాలో కూర్చుని దేహము మత్తుగా పడుకుంటుంది జడంగా బుద్ధి కూడా జడంగానే అలా ఉండకూడదు మంచి సైంటిఫిక్ ఎపిసోడ్స్ చూడచ్చు లేకపోతే ఏదైనా విజ్ఞాన విజ్ఞానదాయకమైనటువంటి ఎపిసోడ్స్ని చూడవచ్చు అలాంటివన్న మనం చూస్తే మంచి విషయాల్ని మనకి వాళ్ళు చెప్తుంటే మనం తెలుసుకోగలుగుతాము బుద్ధికి మెదడికి మేత అన్నట్టుగా ఉండాలి అలా చేస్తూ ఉండాలి ఈ కథంతా నేను ప్రసంగా ప్రసంగంగా చెప్పాను ఇక్కడ పాయింట్ ఏంటంటే బుద్ధి కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఇదిరా బుద్ధి అని తెలుస్తూ ఉంటుంది ఇదిరా బుద్ధి మీ లోపల ఉంటుంది కానీ మీ దానికంటే లోపల నీళ్ళు ఉంటాను లోపల ఉందంటే బుద్ధి అదే భయ్ బుద్ధికంటే లోపల నువ్వు ఉన్నావా అంతకంటే ఆంతరము నందు అంతకంటే సూక్ష్మమైనటువంటి తత్వము నీది కాబట్టి బుద్ధి కూడా నీకు తెలుస్తూ ఇప్పుడు మీకు మ్యాథమెటిక్స్ వచ్చును మీకు మ్యాథమెటిక్స్ రావడమే కాదు మీకు మ్యాథమెటిక్స్ వచ్చును అని మీకు బయాలజీ రాదనుకోండి బయాలజీ రాకపోవడమే కాదు బయాలజీ నాకు రాదు అని తెలుస్తూ ఉంటుంది అది అది మీ స్థాయి కాబట్టి బుద్ధి వరకు ప్రకృతియే అనాత్మయే కానీ అజ్ఞానం చేత వీడి దేహంతో మొదలుపెట్టి బుద్ధి వరకు ఇవన్నీ ఆత్మ అని కల్పించి కూర్చున్నాడు ఇన్ని అనాత్మలనే ఆత్మ అని కల్పించినప్పుడు అసలైన ఆత్మని ఏమనాల్సి ఉంటుంది పరమాత్మ అనాల్సి ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ బెల్లం పానకాన్ని తేనే తేనే తేనే అనుకుంటే ఇప్పుడు శుద్ధమైన తేనె కొట్టుకొచ్చి ఏమనాల్సి ఉంటుంది తేనె అంటే అలా అలాంటిది అనుకుంటాడు కాబట్టి ఏమనాల్సి ఉంటుంది శుద్ధమైన తేనె అనాల్సి ఉంటుంది అలాగే పరమాత్మేకి చాప్త అది పరమ అంటే అర్థం కాబట్టి ఏమిటి దీని గొప్పతనము వీటన్నిటికంటే కూడా లోపల ఉండుతా ఏమిటి ఆ లోపల ఉండడం అనే అంటే ఉపద్రష్టత్వాది లక్షణ ఆత్మా ఇది ఆత్మయే ఈ తెలివి ఏది గలదో అది ఆత్మయే కానీ వీటితో పోల్చి దాన్ని పరమ ఆత్మ దానికి చెప్పిన లక్షణాలే ఉపద్రష్ట అన్నంతా భక్త భోక్త అనే ఐదు లక్షణములు ఆ పరమ ఆత్మకు దేహంతో మొదలుపెట్టి బుద్ధి వరకు ఉండేటువంటి అజ్ఞానము చేత ఆత్మలుగా భ్రమపడుతూ ఉండే ఈ అనాత్మతత్వములు ప్రకృతి కార్యములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా అంతరమునందుంటో వీటన్నిటినీ దగ్గర నుండి చూస్తూ ఉపద్రష్ట మనం చూసి ఉన్నాము సో అది పరమాత్మ ఈ విషయాన్ని పరమాత్మ శబ్దంతో ఆత్మ ఈ దేహేంద్రియాలలో ఎందు ప్రకాశిస్తూ ఉండే ఆ స్వయం ప్రకాశ చైతన్యము ఆత్మ అదే పరమాత్మ అనే విషయాన్ని ఇక్కడ భగవానుడు చెప్పి ఉన్నాడు ఒక ఇది స్మృతి ఒక శృతి వాక్యం కూడా అదే విషయాన్ని మనకు చెప్తూ ఉన్నది సోంతః పరమాత్మా ఇది అనైన శబ్దేన అతి ఉథిత్రుతం అంటే ఇక్కడ భా భాష్యకారులు ఏం చేస్తున్నారంటే పరమాత్మేతి చాటి ఉక్త పరమాత్మాని కూడా చెప్పబడినది చెప్పబడినది అంటే ఎవరిచే చెప్పబడినది మహాత్మును చే చెప్పబడినది అని పైన వ్యాఖ్యానం చేశారు ఇన్ జనరల్ అలా చెప్పబడింది తెలుసున్న వాళ్ళు అలా చెప్పారు లేదా పరమాత్మాని కూడా చెప్పబడినది అన్నప్పుడు ఆ చెప్పబడి ఆ చెప్పినటువంటి ఆ టెక్స్ట్ ఒక స్క్రిప్చర్ చెప్పింది అలాగా ఆ స్క్రిప్చర్ ఏమిటో కూడా కోడ్ చేసి ఆయన చూపిస్తున్నారు కాబట్టి ఈ శృతి ఎందు సోంతః పరమాత్మ ఆ పరమాత్మ సహా పరమాత్మ అక్కడెక్కడో దూరంగా ఉన్నాడని అనుకునే పరమాత్మ అంతః నీ లోపలనే ఉన్నాడయ్యా అని ఆ శృతి కూడా పరమాత్మ అనే ఆత్మ అని కాకుండా ఆత్మని ఆత్మ అని కాకుండా ఆత్మను పరమాత్మ అనే శబ్దంతో శృతి చేత కూడా ఆత్మతత్వము చెప్పబడినది అలా కూడా మీరు చెప్పచ్చు శృతం ఉక్త అని అంటే కథిత ఇక ఇంతకీ ఈ ఉపద్రష్టాను ఇంత అద్భుతంగా మీరు వర్ణించారు ఈ వర్ణనంతా ఇచ్చి ఒక పౌరాణికుణ్ణి అంటే పురాణం స్టోరీ చెప్పే సందర్భంలో ఈ వర్ణనంతా ఇచ్చి ఎవరు ఇది ఎవరు అని అడిగారనుకోండి ఇంకెవరు దేవుడు ఎక్కడుంటాడు అని అడిగారనుకోండి కైలాసంలో ఉంటాడు మహేశ్వర అంటున్నారుగా కాబట్టి కైలాసంలో ఉంటాడు అద్దే మీరు పొరబడ్డారు అది పురాణ దృష్టి ఇది దార్శనిక దృష్టి ఇది దర్శనం కదా కైలాసంలో ఉండడు మరి ఎక్కడుంటాడు అది ప్రశ్న త్వాసౌ ఇదో ఈ మహేశ్వరుడు ఈ పరమాత్మ ఎక్కడున్నాడు అని ప్రశ్న వేసుకుంటే అస్మిన్ దేహే పురుష పర అక్త ఈ దేహమునందు ఉన్నాడు ఈ దేహమునందు పురుషుడై ఉన్నాడు పురుషుడు అంటది పూర్ణత్వాత్ పురుష పూర్ణుడై ఉన్నాడు అంటే ఏమంటే దేహము అల్పము కానీ దాని ఎందు ఉన్నటువంటి చైతన్యము పూర్ణము దేహము పుట్టి గిట్టుతుంది దాని ఎందు ఉండే చైతన్యము పుట్టదు పుట్టదు గిట్టను గెట్టదు